దేవుని వాక్యాన్ని మనం ధ్యానించకముందు దేవుని స్తులాగున ఒక పాట పాడుకుందాం ఈరోజు పాట పేరు ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచాను మన ప్రభువు శ్రమాల కాలంలో మనల్ని అందరినీ దాచిపెట్టుకుంటాడు తన చెందున ముడి వేసుకున్నాడన్న వాక్యాన్ని మనం ఎంతకాలం కిందట ధ్యానించడం కాబట్టి అది జ్ఞాపకం చేసుకుంటూ ఆయనని స్తిస్తూ ఈ పాట పాడుకుందాం आपत्काल मुना तन पर नो दाच नु तन गुड़ पुमाचुना नु दाच तन पर नो दाचनु तन गुडार ఆశ్రయ దుర్గము పై నన్ను ఏ కించు ఆశ్రయ దుర్గము పై నన్ను ఏ కించు ఏ మన దుర్గము నేను ఎవరికి వెనక్కును నా చేడువని దేవుడుండగా నేను భయపడను ఏ హో వనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెతకును నా చేడువని దేవుడుండగా నేను భయపడను ఇహలోక దుర్గ పాదలలో నీవు నాతో ఉన్నావు ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు ఇహలోక దుర్గా పాదలలో నీవు నాతో ఉన్నావు ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు నీవుగా కాశ నాకు లేని లేదు నీవుగా వేరే ఆశ నాకు లేనే లేదు నిత్యముని పైయాను కొని నిశ్చింతగా సాగేద నిత్యముని పైయాను కొని నిశ్చింతగా సాగేద A hallelujah a hallelujah పర్ణశాలలో దాచెను తన గుడారకు మాతున్నా నన్ను దాచెను ంపలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పితును లెక్కింపలేని అద్భుతములు మగ్గువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పించును స్వచ్ఛమైనత్య ప్రేమను నా పూపి దేవుడవు స్వచ్ఛమైనత్య ప్రేమను నా పూపి దేవుడు కోట్ల తులది సోత్రములు నిరతమునికే ప్రభువా కోట్ల తులది సోత్రములు నిరతముని ప్రభువా Ah hallelujah ah hallelujah ah शाल लो दाचन तन गुड़ू दाचनु आपत्काल मुना तन पदशालो दाचनु तन गुड़ माचुना नु ఆశ్రయదుర్గముపై నన్ను ఎకించెను ఏ హో నేను ఎవరికి వెనుకును నా చెయ్యి విడువని దేవుడునగా నేను భయపడను ప్రార్థన చేస్తుంది పరిశుద్ధులకు దేవా చేసా మీకు వందాలైనా సర్వనతులకు దేవా చేసా మీకు స్థుతులు స్తోత్రాలు ప్రొబ్బా అబ్రహాం ఇస్సాకు యాకోబుల గొప్ప తండ్రి మీకే వందనాలనైనా ప్రవ్వా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణం ద్వారా అబ్రాహ్మణకు చేసిన ఆ యొక్క వాగ్దానాల్ని మా జీవితంలో నడిపించినారు దాన్ని మీకు వందాలి మీ బిడలుగా స్వీకరించిన వాగ్దాన వారసులుగా తయారు చేసుకున్నారు దాన్ని బట్టి మీకు వందాలి ప్రవ్వా కాబట్టినైనా ఆ యొక్క గ్రంథంలోని వాగ్దానాలన్నింటినీ మాకు అనుగ్రహించి మీకు ఎంతో వందాలి మీకెంతో కృతజ్ఞతలు ప్రవ్వా ఆ యొక్క వాగ్దానాలను పట్టుకుని మేము ముందు పోలాగిన సేపడండి అనేక లోక వాటిని చూపించలాగా సేపడండి ప్రవ్వా మీ యొక్క నీతి సత్యని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వ కొన్ని వారాల నుంచి జకర్యా గ్రంథంలోని ప్రవచనాలను మేము ధ్యానిస్తున్నాం మీరే సహాయకులుగా ఉండి నడిపిస్తూ మీ యొక్క పరిశుధాత్మ ద్వారా వాటన్నింటినీ మాకు బయలుపరుస్తున్నారు వాటిని బట్టి మీకు ఎంతో వదనాలు ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రవ్వ జకరియా గ్రంథంలోని మొదటి దర్శనాన్ని మేము ఇంకా దీర్ఘంగా ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయండి దాన్ని గ్రహించి దాన్ని అర్థం చేసుకొని మా హృదయంలో భద్రపరచుకునేలాగా చేపడా అనుభవపూర్వకంగా వాటిని అనేకలా ప్రకటించలాగా మీ యొక్క ఆత్మీయ నడిపేపు దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో మీకే అంగీకారంగా మేము జీవించలాగా సేపడి మీరే మహిం పొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించం తండ్రి ఆమె ఈరోజు అక్టోబర్ ఆరవ తారీఖు రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా కూడా మనము గత ఎనిమిది వారాల నుంచి జగర్యా గ్రంథంలోని మొదటి అధ్యాయాన్నే ధ్యానిస్తున్నాం మొదటి అధ్యాయము లో ఉన్న మొదటి దర్శనాన్నే ధ్యానిస్తున్నాం జగర్యాకు కలిగిన మొదటి దర్శనం ఆ మొదటి దర్శనంలో అతనికి గుర్రాలు కనిపించడం గుర్రాలతో పాటు వాటి మీద రౌతులు కనిపించడం గురించిన విషయాలను మనం ధ్యానించడం ఇవన్నీ లోయలో ఉన్నట్లు చూస్తున్నాం దాని తర్వాత రెండు పర్వతముల మధ్యలో ఇవి ఉన్నట్టు జకర్యా గ్రంథం ఆడ అధ్యాయుల చూసినాం ఇవే గుర్రం అక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి కాబట్టి మొదటిదిగా ఎర్రని గుర్రములు దాని వెనకల పలు రకాల ఎర్రని గుర్రంలు ఆ ఎర్రని గుర్రం వెనకల చుక్కలు చుక్కలు గల గుర్రములు వాటి వెనకల తెల్లని గుర్రములు అని మనం జనించం గత రెండు వారాల నుంచి తెల్లని గుర్రంలకు సంబంధించిన వాక్యాలే ధనిస్తున్నాం ఈ రోజు మటుకు అది ముగించుకొని ఎర్రని గుర్రానికి సంబంధించిన బోధలోనికి మనం వెళ్లాల్సిందే తెల్లని గుర్రానికి సంబంధించిన వాక్యాలు మనం గణించినప్పుడు వీరందరూ తెల్లని గుర్రం అన్నప్పుడు తెలుపు రక్షణ అనుభవానికి సాదృశ్యం కాని నల్లని లేక చుక్కలు చుక్కలు గుర్రము లేక ఎర్రని గుర్రాలని వెంబడిస్తుంది కాబట్టి అబద్ద బోధలో అబద్ద సహవాసంలో ఉన్నది కాబట్టి సగం సత్యం సగం అబద్దంలో ఉన్న గుర్రాలకి సాదృశ్యం కాబట్టి తెల్లని గుర్రములు గొప్ప జనానికి సాదృశ్యం అవి ఎప్పుడు కూడా ఆ చుక్కలు చుక్కల గుర్రములు లేక ఎర్రని గుర్రములనే వెంబడిస్తా ఉంటుంది అన్న విషయాన్ని మనం ధ్యానించినాం ప్రతి దశలో అవి మనకి అతికినట్లు కనిపిస్తూ ఉంటాయి ఏ ప్రవచనం ధ్యానించినా అవి ఆ సర్పములను తెల్లను వెంబడించే గుంపులాగానే కనిపిస్తూ ఉంటుంది మనకి ఎక్కడ వెళ్ళినా ఎంతగా మనం చూసినా అవి మనకి దేవుడు చూపిస్తూనే ఉంటాడు వాటి గుణగణం అది మా యాజకుల కంటే తెలుసా అని విరవీగే గుంపు అది హేళన చేసే గుంపు అని కూడా మనం గణించినాం దేవుడు నన్ను సమృద్దిగా అని తృప్తిగా జీవించే మతపరమైన జీవితం రక్షణ అనుభవాన్ని కొనసాగించుకోనకుండా ఉండే జీవితం అది ఎందుకంటే సర్పంని తేళ్లు వాళ్ళని మభ్యపెడతా ఉంటాయి ఒక్కసారి రక్షణ పొందితే చాలు దేవుడిని శాశ్వతంగా కాపాడుతాడు కానీ నీ రక్షణని కొనసాగించుకోము కొనుము అని దేవుడు మనకి జ్ఞాపకం చేసిండు వీరి బలహీనత అదే రక్షణని కొనసాగించుకోవడం అన్న గుణగణం లేదు రక్షణని కొనసాగించుకోవడము అంటే రెసవ రాష్ట్ర పత్రిక మనం దాన్ని ధ్యానించడం సత్యాన్ని ప్రేమించాలా నీ రక్షణని కొనసాగించుకోవాలంటే ప్రతి దశలో నీకు బయల్పరచబడ్డ వాక్యంలో నీ సత్యాన్ని నువ్వు స్వీకరించాలా దాన్ని ప్రేమించాలా ఎందుకంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు కాబట్టి సత్యాన్ని స్వీకరించడం అంటే ప్రభుని స్వీకరించడమే నీ దగ్గరికి వచ్చిన ఆ యొక్క వాక్యాలని సతని నువ్వు గ్రహించకపోతే స్వీకరించకపోతే నువ్వు ఆయన తృణీకరించినట్లు తిరిగి సిలివేసినట్లు ఆయన తృణీకరించడం అంటే ఆయన ఆయన రక్షణ భాగాన్ని ఆయన రక్షణ భాగ్యాన్ని నువ్వు తృణీకరించినట్లు విడిచిపెట్టినట్లు కాబట్టి ఆయన ప్రేమించడం అంటే ఆయన చెప్పిన మాటలని గైకొని వాటి ప్రకారంగా జీవించడం ముఖ్యంగా ఆయన చెప్పిన మాటలన్నీ దేనికి సాధృష్టమంటే తన గొర్రెలను గాయడం పేతురు విషయంలో మనం ఎన్నిసారి అనించం వాక్యం పేతరు నువ్వు నిజంగా నేను ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను రెండోసారి అన్నప్పుడు అవును ప్రభు నిజంగానే ప్రేమిస్తున్నాను మూడోసారి అన్నప్పుడు నీకు తెలియదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రలను కాయము కాబట్టి గొప్పజనానికి ఒకటే సూచన మతపరమైన ఆ యొక్క ఏమంటాం అంటే అపాస్టేట్ చర్చ్ అంటాం ఇంగ్లీష్లో అపాస్టేట్ చర్చ్ అంటే వాక్య విరుద్ధమైన సంఘం వాక్యానికి విరుద్ధంగా జీవించే సంఘం అది కాబట్టి అపాస్టేట్ చర్చ్గా తయారైంది అది వాక్యానికి విరోధంగా ఉంది అది సగం సత్యం సగం అబద్దం సగం పులుపు సగం మంచి పిండి తో కలిసిన పిండిగా ఉంది కాబట్టి అవి ఎప్పటికీ అదే దశలో ఉన్నాయి కానీ పేతురికి చెప్పిన విధానంగా నుజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను ఖాయమన్నాడు కాబట్టి పేతురు ఉపోనరీతిగా లక్ష నలభై మందికి సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి నీ బాధ్యత గొప్ప జనానికి ప్రకటించడం అంటే వాళ్ళకి తిరిగి సువార్త ప్రకటించడం వాళ్ళ ఒకసారి విని దాన్ని తృణీకరించిన వాళ్ళు కాబట్టి నువ్వు తిరిగి వాళ్ళకి ఆ సువార్త ప్రకటించాలా అన్న విషయం కానీ పోయిన మనం చూసినాం గొప్ప అందరూ హత సాక్షులవుతారు అన్న విషయం నేను ఈరోజు వాక్యం చూసినట్టు నాకు చాలా ఒలి జల్దరించింది ఎందుకంటే సరే నేను మీకు చెప్తున్నాను కానీ వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా లేవా అని నేను కూడా మోసపోయిన వాడిని మళ్ళీ మీరు ఇక్కడ కూర్చుంటే మీరు మోసపోయిన వాళ్ళే కాబట్టి ప్రతిదీ వాక్యానికి అతికినట్లు ఉండాలా ఎందుకంటే ప్రతి ప్రవక్త చెప్ప చెప్తున్న వాక్యము ఇతర ప్రవక్తల వాక్యానికి అనుగుణంగానే ఉంది ఇర్మియా ప్రవక్త ఒకలాగా చెప్పి జకరియా ప్రవక్త ఇంకొకలాగా చెప్పడం అనేది లేదు ఎందుకంటే ఇతర సమకాలీకుల విషయం మనం ధ్యానించడం కాబట్టి జగరియకి జకర్యాకి సమకాలీకుడైన హగై హగై చెప్పిన వాక్యానికి జకర్యా చెప్పిన వాక్యానికి విరోధంగా ఏం కనిపించదు నాకు అన్ని సమంగానే ఉంటాయి అన్ని ఒకదాంత ఒకటి సమాధానంగా ఉన్నట్టు కనిపిస్తుంటాయి కాబట్టి మన గుణగణం కూడా అంతే మనం ధ్యానిస్తున్న వాక్యము మనం చెప్తున్న వాక్యము ఈ ప్రవేశాలకి అనుగుణంగా ఉందా లేదా అది ఆసిడ్ టెస్ట్ ఇంగ్లీష్ లో అగ్ని చేత అని పేదలు జ్ఞాపక చేసిండు కాబట్టి ఈ సేవ జీవితము పరీక్షంపబడుతుంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు అయితే గొప్ప జనము ఏ రీతిగా వాళ్ళ శ్రమల పాలై వెలిండ్రు అన్న విషయాన్ని మనము ప్రణనగంధంలో రెండవ అధ్యాయాన్ని చూసినాం కదా ప్రణం రెండవ అధ్యాయము పదిహేడవ వస్త్రంలో వాళ్ళందరూ మహాశ్రమలలో నుంచి గోరపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రములను ముతుకొని వచ్చినాక వారు ఎక్కడికి వచ్చిండన్న విషయాన్ని మనం ఎవరైనా ధ్యానించినాం పంతొమ్మిదవ అధ్యాయం ప్రకటన గ్రంథం అధ్యాయంలో ఆ వ్యాఖ్యని మనం ధ్యానించినాం ఎవరైనా ధ్యానించండి పంతొమ్మిదవ అధ్యాయం చదువుతారా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు కనపడదు దాని మీద వాళ్ళు నామం ఆయన నీతిని బట్టి విమర్శ చేసి ఆయన నేత్రములు అగ్ని వాళ్ళు ఆయన శిరస్సు మీద అనేక పీఠం మీద ఒక నామం ఆయనకు కలవదు పోయిన వారం మనము వీటికి సంబంధించిన వాక్యాలు ధ్యానించలేదు కానీ రెండవ అధ్యాయము పదిహేడవ వర్షంలో ఒక వాక్యం ధ్యానించినాం వీరందరూ తిరిగి దేవుని సరిహద్దుకి వచ్చినారు అన్న విషయాన్ని ప్రకారం ఆరవ అధ్యాయంలో ఆరవ అధ్యాయము రెండవ వచనంలో మనం ఈ వాక్యాన్ని అయిపోయిన వారం వాక్యాన్ని ధ్యానించిన మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడను అతడు జయించు జయించుటకు బయలు వెళ్ళను కాబట్టి దీనికి సంబంధించిన వాక్యాలు మనం పోయిన వారం ధ్యానించినం యేసు ప్రభుత్వను తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు తర్వాత తకిన తెల్లని గుర్రములు గల వాళ్ళందరూ ఇతని దగ్గరకు వస్తారన్న విషయాన్ని వాళ్ళందరూ తిరిగి వస్తారని కరెక్టే తర్వాత వీరికందరికి రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయము ప్రణం రెండవ అధ్యాయము పదిహేడవ అసంలో జయించు వానికి మరుగై ఉన్న మనను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతిని ఇత్తును ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఉండును పొందిన వానికే గాని అది మన ఎవనికి తెలియదు కాబట్టి దీనికి సంబంధించిన వాక్యాలు మనం పోనీవరం ధ్యానించినాం పర్లోక రాజ్యంలోనికి వెళ్లే ప్రజల గురించి మనుషుల గురించి చెప్పబడ్డ వాక్యం ఇది కదా వీళ్ళందరూ శ్రమల గుండా పోయి హతసాక్షులు దేవునికి బహుమానంలాగా సమర్పించబడతారు అన్న విషయాన్ని మనం ధ్యానించినాం ఆరవ అధ్యాయంలోనేది వీళ్ళు అంటే దేనికి సంబంధించింది మతపరమైన జీవితంలో విల్లు అంటే నిజంగా బాణము విల్లు దానికి మాట్లాడుతున్నారు కానీ మనకి ఎవరు చూపించు జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా విల్లు బో వో అంటే దేనికి సంబంధించింది అదొక బహుమానానికి సంబంధించిందని వీళ్ళందరూ ప్రభుకి అప్పుడు శ్రమల కాలంలో వాళ్ళ మరణం వాళ్ళ జీవితాల్లో ఆయనకి సమర్పిస్తారు అప్పుడు బహుమానంగా దేవుడు అప్పుడు వారికి కిరీటం ఇస్తున్నాడు దాని తర్వాత మరుగైన మర్నాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే అంతవరకు వాళ్ళ మర్నాన్ని పొందుకోలేదు శ్రమల కాలంలో కొన్న మన్నాను పొందుకోలేదు కాబట్టి అప్పుడు వారికి మన్నాను ఇస్తున్నాడు మరుగైంది దాని తర్వాత తెల్ల రాతిని ఇస్తున్నాడు ఆ తెల్ల రాయి దేనికి సంబంధించింది మనం పోరేవరం అనిస్తాం దీర్ఘంగా అది తీర్పు నుంచి విడుదల పొందడానికి సంబంధించింది దాని పరిశోధించడానికి సంబంధించింది దేవుడు వాళ్ళని పరిశోధించినప్పుడు వాళ్ళు పరిశుద్ధంగా తయారైనట్లు చూస్తున్నాడు దాని వారికి ఒక టికెట్ ఇస్తున్నాడు టికెట్ అనే ఉంది అక్కడ ఇంగ్లీష్ లో చివరిగా ఒక వాయిద్యం ఇస్తున్నాడు దేవుని సన్నిధిలో పాటలు పాడటకు వాయించటకు వారికి ఒక వాయిద్యాన్ని ఇస్తున్నాడు అన్న విషయాన్ని మనం పోయినవరం ధ్యానించినాం అప్పుడు దేవుని వాళ్ళు స్తుంటారు ఏ రీతిగా స్థతిస్తా ఉంటారు వారి నోట చూసిన మోషే మోసే కీర్తన అన్న విషయాన్ని మనం ఆపిన పోయినవరం కదా చూడండి ఎక్కడుంది అది పదిహేనవ అధ్యాయము నాలుగవ వచన చివరి భాగంలో ఉంది అది మూడు నాలుగు వచనాలలో ప్రభు దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనయున్నవి ప్రవ్వా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు నీ నామంను మహిమపరచువాడెవడు నీ న్యాయవీధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరు అని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు సరే ఈ పాట ఎవ్వరూ పడలేరని పోయినా కూడా అని వారు తప్ప ఎవ్వరూ పడలేరని చెప్తున్నారు కాబట్టి దేవుని దాసుడ మోసే కీర్తన మరియు గొరపిల కీర్తన చూడండి మోసే పాడే పాట దేనికి సంబంధించిందని అక్కడ రాయబడింది మోసే కీర్తన గొరపిల్ల కీర్తన ఒకటే అన్న విషయం అర్థం చేసుకోవాల మోసే పాత నిబంధన కాలంలో ప్రభు యహో దేవుడు ఏరీతిగా వాళ్ళని విమోచించిండు ఐగుప్తు బానిసం నుంచి ఏరీతిగా విమోచించిండు అన్న పాటని జ్ఞాపకం చేస్తే గొరెపిల్ల కీర్తన మన పాపపు జీవితం నుంచి ఏరీతిగా మన ప్రభు రక్షించిండు అన్న విషయానికి సాదృశ్యం మోసే కీర్తన అంటే యోహోవగానం యోహోవానుగానము చేసేదని పాడతాం కదా కానీ మోసే బైబుల్లో మూడు కీర్తనలు రాసినట్టు మనం చూస్తాం మొదటిది నిర్గమకాండము పదిహేనవ అధ్యాయంలో ఉంది ఆ పాట మనం పాడేది యోహోవానుగానం చేసేదానికి రెండవది కీర్తనలో తొంభైవ అధ్యాయం ఆయన రాసిన పాట కీర్తన తర్వాత ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయంలో ఆయన మూడవ పాటను రాసిండు కాబట్టి ఒకసారి క్లుప్తంగా వాటిని చూసుకొని ఈ మోషే కీర్తన ఏందనేది మనం మీరు ముగించుకోవాలా మొదటిదిగా నిర్గామ కాండము అధ్యాయం అప్పుడు మోషేయు ఇస్రాహోవాను గుర్చి ఈ కీర్తన పాడిరి చూడండి ఆ పాట దేనికి సంబంధించింది యహోను గురించి ఘనము చేసేదను ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రం దాని రాతులను ఆయన సముద్రంలో పడుతోశను యహోవయే నా బలము నా ఘనము ఆయన నాకు రక్షణ ఆయను కాబట్టి రక్షణకు సంబంధించిన పాట రక్షింపబడ్డ వాళ్ళు తప్ప ఎవరు ఈ పాట పాడరంటే విమోచించబడ్డ వాళ్ళు ఎవరు తప్ప ఈ పాట ఎవరు పాడలేరంటే రక్షణ అనుభవం కలిగిన వాళ్ళే వీటిని పాడగలరు ఆయన మహిమని చూసిన వాళ్ళు ఆయన అద్భుతంలో చూసిన వాళ్లే ఈ పాటలు పాడుతూ దేవుని శృతించగలరు అన్న విషయం పదకొండవ వచనంలో యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు వేల్పులు అంటే ఎవరికైనా తెలుసా తెలుగు పదమే అది వేల్పులు అంటే ఈ లోకపు దేవతలు అనర్థం అంటే వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఐగుప్తు దేవతల గురించి చెప్తున్నారు వీళ్ళు ఐగుప్తు దేవతలలో నీ వంటి వాడు ఎవరైనా ఉన్నాడా అని సృతిస్తున్నారు కాబట్టి మనం కూడా పాడతపుడు ఈ విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చూడండి ఈ పాట తెలిసిన వాళ్లే పాడగలరు అని చెప్తున్నాడు అంటే ఈ పాట ఎవరికి బయలుపరచబడిందో వాళ్లే పాడగలరు మళ్ళీ నీకు తెలవాలి కదా ఇవన్నీ సత్యాల వచనంలో నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప తోడుకొని పోతివి కాబట్టి ఏ రీతిగా ఆయన తన బిడలను విమోచించిండు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మరోసారి పద్నాలుగో వచ్చి జనములు విని దిగులు పడుదరు ఫిలిస్తవాసులకు వేదన కలుగును అంటే శత్రువులకు వేదన కలుగును ఏదో నాయకులు కలవరపడదురు మోయాబు బలిష్టులకు వనకు పుట్టును కనాడు నివాసులందరూ దిగులు నొంది కరిగిపోదురు ఇక్కడ నాలుగు శత్రు రాజ్యాల గురించి చెప్పండి ఈ నాలుగు శత్రు రాజ్యాల నుంచి ఇసల పల్లిని ఏరీతిగా ప్రభు రక్షించిండో దాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు అక్కడ పాడుతున్నారన్న విషయాన్ని చూపిస్తున్నాడు పదిహేడవ వచనంలో నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు ఎక్కడికి చూడండి యహోవా నీ స్వాస్థమైన కొండ మీద వారిని తోడుకొని వచ్చేదవు కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతాదు ఆయన స్వాస్థమైన కొండ సియోను కొండ కాబట్టి వీరి నందరిని సియోను కొండకు దేవుడు తరలించి తీసుకుని వస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై రెండవ వచనంలో మోసే ఎర్ర సముద్రం నుండి చిల్లను సాగ సాగజేయగా వారు శూరు అరెంలోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి సరే అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని చూపిస్తున్నాడు మారా అంటే చేదు అని అర్థం కదా చేదు అనుభవాన్ని మధురంగా మార్చిండు మారా అనుభవాన్ని ప్రభు మధురంగా మార్చిండు చేదు నీళ్ళని మంచి నీళ్ళగా మార్చిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై మూడవ వర్షంలో మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు అందువలన దానికి మారా అని పేరు కలిగను ప్రజలు మేమేమీ త్రాగుమని మోష మీద శనగగా అతడు యహోవకు మూరపెట్టాను అంతటా అతనికి ఒక చెట్టు చూపించను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మద్రమాయను అక్కడైన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ఆయన పరీక్షించే దేవుడు అన్న విషయం చూపిస్తున్నాడు ఇక్కడ మీ దేవుడైన యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయము ఆయనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన నేను ఐక్యప్తీలకు కలగజేసిన రోగంలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనెను కాబట్టి మూసే కీర్తన దేనికి సంబంధించిందంటే ఆయన చేసిన కార్యములను అన్నింటినీ తలపోసుకోవడం రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించిన దినం మొదలుకొని నీ కాలము ముగించే సమయానికి దగ్గరైనప్పుడు వాటన్నిటిని నెమను వేసుకుని స్తుగానం అర్పించడం కృతజ్ఞత భావం అర్పించడం ప్రవ్వా నా పాపపు జీవితం నుంచి నన్ను నడిపించిన కాలం రక్షణకి దివరాత్రులు కాచి కాపాడుతూ నడిపించినావు ప్రతి కష్టాలలో నుంచి నడిపించినావు మారా అంటే చేదు అనుభవాలలో నుంచి మధురమైన అనుభవం జీవితాలను మార్చిన ప్రభు ప్రతి కష్టంలో నువ్వు నాకు సహాయకుడుగా ఉన్నావు ప్రభావా అని జ్ఞాపకం తీసుకుంటేది ప్రతి క్షణము కృతజ్ఞత అర్పణలు అర్పించేది కాబట్టి పదిహేనవ అధ్యాయము మోసే రక్షించిన కీర్తన అంటే రక్షణ అనుభవానికి సంబంధించిన పాట అని అర్థం అదే రీతిగా దైవ జన చేసిన ప్రార్థన కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయంలో ఉంది ఆ తొంభైవ అధ్యాయంలో కూడా ఆయన ఫరో కాలంలో లేక ఐగుప్తు దేశం నుంచి ఏరిగా దేవుడు వాళ్ళని బయట తీసుకొచ్చిండు అన్న విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ పాడుతున్నాడు చూడండి ప్రభువా తరతరముల నుండి మాకు నివాస నీవే చూడండి జ్ఞాపకం చేసుకోవాలా ఈ ప్రార్థన పర్వతములు పుట్టక భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు నీవే దేవుడు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నర్లారా తిరిగిరండి నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరం గతించిన నిన్నటి వలనే ఉన్నవి ఆయన దృష్టిలో టైం ఎట్లుంటుందో చూడండి ఆరో వర్షంలో మనుషుల జీవితం ఎట్లుంటుందని ప్రొద్దున వారు పచ్చగడ్డి వల్లే చిగురించరు ప్రొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలం అది కోయబడి వాడబారును వాటి కోయబడుతుంది విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎనిమిదవ వర్షంలో మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరిచుచూనే మా దినీ పద్నాలుగో వచనంలో ఉదయం నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము నీవు మమ్మను శ్రమపరిచిన దినములు కొరది మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచము నీ సేవకులకు నీ కార్యము కనపరచము వారి కుమారులకు నీ ప్రధానము ప్రభావము చూపించము మా దేవుడైన యహోవా ప్రణప్రసన్నత మా మీద ఉండునుగాక మా చేతి మాకు స్థిరపరచము మా చేతి పనిని అది పాట కాబట్టి దేవుడు ఏరితిగా తన బిడ్డలకి సహాయకుడు పాపాలు చేసినప్పుడు ఏ రీతిగా శిక్షించడు తర్వాత ఏ రీతిగా దగ్గర చేసుకున్నాడు ఏ రీతిగా ఆశ్రించండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు చివరిగా ద్వితోపదేశండంలో ఉన్న పాటను ఒకసారి కీర్తన ఒకసారి మనం చూసుకుని మన వాక్యానికి మనం ముందుకు వెళ్ళిపోదాం చూడండి ద్వితోపదేశండము ముప్పై అధ్యాయం చూడండి ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో ఇది కీర్తన అని మనం జ్ఞాపకం చేసుకోవాలా చూడండి కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇష్టర్పుడి కీర్తన అంటే దేవుని శృతించడం గణపరచడం కాబట్టి మీరు దాన్ని వ్రాసి ఇసాల్ పిల్లకు నేర్పొడి అని మోసే ఆజ్ఞాయిస్తున్నాడు అంటే దేవుని ఆజ్ఞాన పొందుకొని చెప్తున్నాడు మీరు ఈ పాటని నేర్పాలా నేర్చుకోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు మనము ప్రతిసారి పాటలు పాడినప్పుడు ఆయన రక్షణ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటాం బాగా అర్థమవుతుంది మీకు ఎందుకంటే యుగ సమాప్తిలో ఆయన రక్షణని కొనియాడము ఆయన రక్షణని ధ్యానించడం మర్చిపోతున్నారు క్రైస్తవ జీవితం ముసలమముచ్చట్లు మనుషులను మభ్యపెట్టే వాక్యాలు అవే ఎక్కువ అయిపోయినాయి గాని తబ్బిబు చేయడము సంతోషించడము ఉల్లాసంత నింపడము ఇవే వాక్యాలు గాని మనుషులు వాళ్ళ హృదయాలలో మండులాగునా నొచ్చుకొని దేవుని తట్టు తిరుగులాగునా రక్షణ అనుభవం ప్రకటించే రక్షణ మార్గాన్ని ప్రకటించే బోధ తగ్గిపోయింది ఒక సండే ఉంటే సంవత్సరాంతం ఉండదు అది మోసం అన్నట్టు ఒక దినము రక్షణానుభవము ప్రకటించి ఒక దినము రక్షణకి పిలిచి ఇతర సండేస్ లలో ఆ వాక్యం లేదు ప్రతి ఆదివారము మందిరాల్లో రక్షణ సందేశం ప్రకటించాలా వాళ్ళు ప్రకటించలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే అది వాళ్ళకి వెగటబుడుతుంది రక్షణ సందేశము వెగటబుడుతుంది పాఠశాలలకి గొప్ప జనానికి ఇంకా ఎంతకాలం చెప్తాడు ఇదే వాక్యం స్థితి అంటారు కాబట్టి ఆ రీతిగా తయారైపోయింది కానీ మనం మటుకు ఈ పాట నేర్చుకొని అనేకులకు రాసి అనేకులకు నేర్పాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ముప్పై ఒకటవ అధ్యాయంలో ఏముందంటే మొదటి నాలుగు వచనాలు మొదటి నాలుగు వచనాలలో నా మాటలు వినుడి అని హెచ్చరిస్తున్నాడు మొదటి నాలుగు వచనాలలో నా మాటలు వినుడి నన్ను వెంబడించుడి మీ జీవితాలని సరి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇవి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం రెండవది ఐదవ వచనం నుంచి ఆరో వచనంలో ఇస్ ప్రజలు ఏరీతిగా తప్పుడు మార్గంలో నడిచిండ్రు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఐదవ వర్షం నుంచి ఆరో వర్షం వరకు మీరు నా ఆజ్ఞలను కడలను గైకొని జీవిస్తే నేను మీకు ముందుగా ఉంటాను మీకు తోడై ఉంటాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏడవ వర్షం నుంచి పద్నాలుగో వర్షాలలో ఏ రీతిగా మీరు ఐగుప్తు అరణ్య మార్గంలో జీవించు నడిచిండ్రు దాని తర్వాత ఏ రీతిగా నేను మిమ్మల్ని వాగ్దాన దేశంలో స్థిరపరిచిన అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మిమ్మల్ని మీరు ఎంతగానో అరణ్య మార్గంలో నడిచిర్రు కానీ నేను నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని వాగ్దాన దేశంలో మీ జీవితంలో స్థిరపరిచినా అని జ్ఞాపకం చేసిండు అక్కడ దాని తర్వాత పదిహేనవ వచనం నుంచి ముప్పై ఒకటవ వచనంలో ఇసలు ఏరీతిగా జీవించబోతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండు చూడండి ఒకసారి వాక్యం పదహారవ వచనంలో నీవు ఇదిగో నీవు నీ పితరులతో ఉండబోచున్న ఈ జనులు లేచి ఎవరి దేశం తాము చేరి వారి నడుమ ఉందిరో ఆ జనుల మధ్యను ఆ అనిల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరు భవిష్యత్తులో ఏం జరగబోతుంది మీరు ఎట్లా జీవించబోతున్నారు భవిష్యత్తులో ఎట్లా పాపంలో పడబోతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొను నేను వారిని విడిచి వారికి విరోధు నగదును వారు క్షీణించిపోదురు విస్తరమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును ఆ దినమును వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున గదా ఈ కీడులు మనకు ప్రాప్తించనుకుందరు వారు అన్నదేవుల తట్టు తిరిగి చేసిన కీడంతను బట్టి ఆ దినమున నేను నిశ్చయంగా వారికి విరోధ నగదును అని నలభై మూడవ వచనం చివరి భాగం అది సరే ఎవరన్నా ఆ రీతిగా పాటలు పాడతారా మీరందరూ పాపం చేయబోతున్నారు భవిష్యత్తులో మీరు బహుగా కీడు చేయబోతారా అన్న విషయం ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు సరే లాస్ట్ వచనం నాకు జ్ఞాపకం కోసం ఎక్కడ ఉంది అది అదే అధ్యాయము ముప్పై అధ్యాయం కూడా ఆయన కీర్తననే చివరికి వారిని నేను శుద్ధీకరించదును అన్న వాక్యం ఉంది నలభై మూడో అంటే చివరి భాగం చివరిగా వారిని శుద్ధీకరించి ఆయన సన్నిధిలో స్థిరపరుస్తాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ముప్పై రెండు చదవండి కాబట్టి ఆయన సన్నిధిలో వారిని స్థిరపరుస్తాడు కాబట్టి వారు ఆనందిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ కాబట్టి గొప్ప జనం అందరు ఆ రీతిగా చెడిపోయి ఆయన సన్నదికి తిరిగి వస్తారు అన్న విషయాన్ని అక్కడ వ్యాఖ్యం చేస్తున్నాడు సరే దానియుల గ్రంథము ఏడవ అధ్యాయంలో ఒక వాక్యం తీసుకున్నాం త్వరగా ఈరోజు వాక్యాన్ని ముగించుకుంటాం దానియుల గ్రంథము ఏడవ అధ్యాయం కూడా మనం ఇదే విషయాన్ని చూసినాం అటుపోయిన వరం కూడా దాని గ్రంథం ఏడవ అధ్యాయము రెండవ వర్షనంలో దానిలకు కలిగిన ఆ దర్శనం దానియులు వివరించి చెప్పినదేమనగా చెప్పినదేమనగా రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేలి ఆకాశపు నలు నుండి సముద్రము మీద గాలి విసరుట నాకు కనబడేను అప్పుడు నాలుగు మికిలి గొప్ప జంతులు మహా సముద్రం నుండి పైకెక్కను సరే ఇవి చూసినారు మీరు ఇదివర అటు పైనవరం ధ్యానించాం మనం నాలుగు నలుదిక్కుల అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం దాని తర్వాత సముద్రం మీద గాలి విసరుట ఎప్పుడన్నా అర్థం చేసుకోండి సముద్రము అన్నప్పుడు మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం కాబట్టి సముద్రం పావులు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ కొన్ని రాష్ట్ర పత్రిక లో సముద్రంలో ఏముంటాయంటే రకరకాల జీవరాశులు ఉంటాయి ఆ రకరకాల జీవరాశులు రకరకాల మతపరమైన క్రైస్తవ గుంపులకు సాదృష్టమని కూడా మనం కొంత కాలం క్రిందటం ఈ యొక్క ఏడవ అధ్యాయులు మనం అటుపడవరం ధనించిన ఈ నాలుగు వింత గొప్ప జంతువులు గురించి కదా ఈ నాలుగు జంతువులు జకర్య గ్రంథంలోని మొదటి అధ్యాయులని గుర్రాలు ప్రకటన గ్రంథంలో ఉన్న ఆరవ అధ్యాయము గుర్రాలు కూడా అన్ని ఒకటే అని కూడా మనం దీర్ఘంగా గనించిన సముద్రము దేనికి సాదృశ్యము అన్నప్పుడు చూడండి ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము గ్రంథము యాబై అధ్యాయం ముప్పై ఆరు ముప్పై సముద్రము దేనికి సాదృశ్యం అన్న విషయం మనం అర్థం చేసుకుంటాం కాబట్టి చూడండి మొన్నసారి యొహోవా ఇలాగ సెలవిస్తున్నాడు ఆలకించము నీ వ్యాజ్యమును నేను జరిగించదును నీ నిమిత్తము నేనే పగ తీర్చుకుందును దాని సముద్రమును నేను ఎండా కట్టుదును దాని ఊటను ఇంకిపో చేసేదను కాబట్టి సముద్రం మీద గాలి విసరణం అంటే దేనికి సాదృశ్యం అంటే సముద్రము మతపరమైన జీవితానికి సాదృశ్యం లేక క్రైస్తవ సంఘానికి సాదృశ్యం కాబట్టి దానిమీద పగ తీసుకొని ఎందుకు తీర్పు దేవుని ఇంతి ఎద్దనే విషయం వ్యాఖ్యిస్తుండు సముద్రం అంతా మొదటి మూడు క్రైస్తవ గుంపులకు సాదృశ్యం కాబట్టి చూడండి ముప్పై ఏడు బబులోను నిర్జనమై కసువు దిబ్బగా ఉండును కాబట్టి సముద్రమే బబులోను అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండడు ముప్పై ఆరు ముప్పై ఎప్పుడైతే ఆ బబులోను ఎప్పుడైతే ఆ సముద్రము ఎండి ఎండిపోతుందో లేక దాని నీ దాని ఊట ఇంకిపోతుందో అది నిర్జనమైన కసువు ఉంటది అంటే నీళ్లన్నీ దానిలో నీళ్లన్నీ ఎండిపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి యుగ సమాప్తిలో మతపరమైన జీవితం ఆ రీతిగా అందులో ఎందుకు నీళ్లు ఇంకిపోతున్నాయి ఎందుకంటే జీవజలం లేదు అక్కడ ప్రభు లేదు ప్రభు ఎప్పుడో విడిసిపెట్టేషన్ ప్రభు బయట ఉండే జనాం కానీ గొప్ప జనం అందరూ ఇంకిపోవాల్సిందే వాళ్ళలో సారం లేదు వాళ్ళలో జీవం లేదు వాళ్ళలో వెలుగు లేదు వాళ్ళలో వాక్యంలోని సత్యం లేదు బుద్ధులని కన్యకలు అంతే కదా వాళ్ళ దేవుటిలో ఎందుకు వెలగలేదంటే వాళ్ళలో నూనె లేదు కాబట్టి వాళ్ళలో సత్యం లేదు నూనె సత్యానికి సాదృష్టం అందుకని వారందరూ ఇంకిపోతారు వాళ్ళందరూ మరణిస్తారన్న విషయం మూడు గుంపులు మరణిస్తే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ సముద్రమే బబులోనికి సాదృశ్యము అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అదే విషయంగా మీకు ఇంకొక వాక్యాన్ని చూపించి నేను ఈ రోజు గొప్ప సంబంధించిన వాక్యం మనం చూస్తున్నాం ఇంతకాలం ఆమోసు గ్రంథము మీకు తెలిసిన విషయాలేవి ఇంతకుముందు మనం ధ్యానించినము ఆమోస్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయులు కూడా మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తాము కొంతసేపడతారు అది చూడండి ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ అసలు దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు క్రైస్తవ సంఘము యుగ సమాప్తి తయారైందన్న విషయాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు విగ్రహారధికులు వ్యభిచారంలో జీవిస్తున్న వారు పాపపు జీవితము సత్యాన్ని ప్రేమించక దుర్నీ అభిలాష కలవారు వీళ్ళందరూ ప్రభుత్వ సెలవు ఇచ్చినది చూడండి మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రగును మందిరంలో పాడు పాటలు ఆ దినమున ప్రమును ఏ దినమునా వాళ్ళందరూ హత సాక్షులు చూడండి ఆ దినము విసదినమే కాకుండా చలికాలమందే కాకుండా చూసుకున్నాడు అని ప్రార్థించమన్నాడు ప్రభు విసమున అందరూ మరణిస్తారన్న విషయము ఆమోసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మరోసారి చూడండి మందిరంలో వారు పాటలు పాడు ఆ దినమున ప్రపములగును హలిగా పాడలు వాటర్లో ఒకరు అందరూ ఇంకా ఏడుస్తా ఉంటారు అన్న విషయాన్ని ప్రలాపం అంటే కడుపు కొట్టుకుంటూ తల కొట్టుకుంటూ ఛాతి కొట్టుకుంటూ ఏడుబడం ప్రలాపం అంటే ఎందుకు చూడండి శవములు లెక్కకు ఎక్కువ గును ఎక్కడ మందిరము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి స్థలమందును అవి పారవేయబడును ప్రతి స్థలము అంటే ప్రపంచమంతటా జరిగేది ఇది ఊరకుండెడి చెప్పినవాడు ఊరకుండకుండా ఏం చేస్తారు చెప్పండి ఎందుకంటే ఐదవ అధ్యాయంలో వాళ్ళంతా ఎట్లా జీవించారు అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుండడు మతపరమైన క్రైస్తవ జీవితంలో ప్రజలు ఎట్లా జీవించరు మీరు ఇంటిపైనం కాబట్టి ధీర్గానే ధనించండి కానీ ఇక్కడ చాలా తేటగా ఉంది మందిరంలో వాళ్ళు దేవుని శృతించడానికి వచ్చి ప్రలాపములు ఎత్తుతూ ఏడుస్తూ రక్తపాతం అవుతుంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపనిస్తుంది ఎక్కడ పడతా శవములు అవి చూస్తేనే వాళ్ళు జంధరిస్తుంది వాక్యం ధనిస్తుంటే వాళ్ళు జంజరిస్తుంది ఆమోసు ఆమోసు గురించి నేను నీకు ఎన్నిసార్లు చూపించినాయి కదా చదువు లేని ఎడ్లను ఊరి చివరిని ఎక్కడో ఎడ్డం కాసుకునేవాడు అటువంటి వాడిని ఒక ప్రవక్త దేవుడు లేపాడు లేపి పట్టణానికి వచ్చి ప్రవచించామంటే ధైర్యంగా ప్రకటించు ప్రభుత్వం అక్కడ చదువుకున్న పాస్టర్స్ ఉంటారు చదువుకున్న ప్రవక్తలుంటారు పెద్ద పెద్ద రాజులుంటారు ఎంతమంది జ్ఞానులు పరిస్థితి శాస్త్రులుంటారు వాళ్ళ దగ్గర నేను ప్రవచించాను ఎట్లా ప్రభువా అని అడగలే దేవుడిని దేవుడు స్వరం వెనుగ్రహించిండు వచ్చి ధైర్యంగా ప్రకటించి ఇంత ధైర్యంగా నువ్వు చెప్పగలవా సంఘంలో శవాలు బయటకు అంటే వాడు వింటాడు అని వాక్యం అందరూ ప్రాపిస్తారు అందరు మరణిస్తారు గొప్ప జనం అందరు మరణిస్తారు ఆ వాక్యం నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒళ్ళు జల్దరిస్తారు కదా ఒకసారి ఊహించుకోండి అది జరగద్దని నేను ప్రార్థన చేస్తున్నా ప్రతిరోజు ప్రభు ఇట్లా జరగద్దు ప్రవ్వా ఎందుకంటే రెండు సంవత్సరం నుంచి ఇవన్నీ విషయాలు మనకు చూపిస్తున్న దేవుడు అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తాను ప్రభావ అంతమంది మరణిస్తే ప్రపంచమంతట రక్తపాతం నీ నామాన్ని దూషిస్తారు కదా మనుషులు వీళ్ళ దేవుడు ఏం చేసిండు వీళ్ళని వీళ్ళు నమ్ముకున్న దేవుడు వీళ్ళని ఎట్లా కాపాడలేకపోయాడు అని వాళ్ళు తిరిగి నీ నామాన్ని దూషిస్తారు ప్రవ్వా అట్లా కానికుండా కాపాడు ప్రవ్వా అని ప్రార్థన చేస్తున్నాను నేను కానీ చెప్పండి ఆ ప్రార్థన జవాబిస్తాడా ఇవి నెరవేరాల్సిందా లేదా అది జరగకుండా ఉండాలంటే ఆయన ఒకటే చెప్తున్నాడు నీకు అర్థమైంది నీకు ఈ వాక్యం తెలిసింది జరగకుండా నువ్వు చూసుకో నువ్వు పోయి వాళ్ళకు గుద్దీ చెప్పు వాళ్ళు వింటారు తప్పకుండా వింటరా విన్నారా చూడండి చూడండి దానిలో గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అసలు ఇది వచ్చేవారం చెప్దాం అనుకున్న నేను ఇరవై మూడవ వచనం ఇది సర్పములకు సంబంధించిన వాక్యము వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రముఖము యుక్తి గలవాడున ఉండి ఉపాయము తెలిసి కొను ఒక రాజపుట్టును అతడు వెలుగుచును అతడు గెలుచును గాని తన స్వజనులు వలన గెలువడు ఆశ్చర్యంగా శత్రులను నాశనము చేయుట్ట ఎందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించు బలవంతులను అనగా పరుశుధ జన జనమును నశింపజేయును అందరూ పరుశుధ జనం అంటే గొప్ప జనం వాళ్ళందరూ నశిస్తారు ఎవడు వాడు సర్పంలో చాలా డైరెక్ట్ గా ఉంది వాక్యం నేను ఎప్పుడు కూడా మీ లైఫ్ లో అట్లా ధనించకపోయిన వచ్చే వాక్యాన్ని చాలా తీటంగా ఉంది అక్కడ వాళ్ళందరూ నశిస్తారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకా చాలా వాక్యాలు రాసుకున్నా గానీ ఇప్పుడు అవన్నీ నేను మీకు చూపించాను ప్రసంగి గొప్ప జనము ఏ రీతిగా క్రమేణ మరణిస్తారు అన్న విషయాన్ని తన చివరి అధ్యాయంలో చూపిస్తున్నాడు చూడండి ప్రసంగి చివరి అధ్యాయం చాలా మంది పాసం సరి దానికి సంబంధించిన వాక్యం కాదు నువ్వు చెప్పేది వేరే అంటారు ని ఇంతవరకు చూసిన వాక్యాలన్నీ ఒకటి రీతిగా ఆమోద చేస్తున్నాయి ఒకటి ఒకటే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది పన్నెండవ అధ్యాయము మొదటి వర్షం దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని లేదని నీవు చెప్పు సంవత్సరము రాకముందే అంటే శమల కాలంలో గొప్ప ఆ రీతిగా ఉంటారన్న విషయాన్ని జ్ఞాపం అప్పుడు దేని మీద కూడా వాళ్ళకు ఆసక్తి ఉండదు ఇప్పుడు అంతా లోకం మీద ఆసక్తి ఉంటది కాని అప్పుడు దేని మీద కూడా వాళ్ళకి ఆసక్తి ఉండదు ఎందుకంటే అంతా పోగొట్టుకున్నారు కాబట్టి కనిపిస్తుంది మీకు అవి చూడండి ఒకసారి తేజస్సును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక కాబట్టి ఇవన్నీ సర్పంలో తేడలేక సాదృశ్యం ఇవి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు సూర్యుడు అంటే తేళ్లు చంద్రుడు అంటే సర్పము నక్షత్రములు అంటే గొప్ప జనం చీకటి కలుగుతుంది అంటే వాళ్ళందరు మరణిస్తారు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు వాన వెలిసి తర్వాత మేఘములు మర్ల రాకముందే అంటే వాళ్ళ జీవితంలో వర్షం ఉండదు విషయం జ్ఞాపకం చేస్తుండ్రు నీ భార్య మంది స్మరణకు తెచ్చుకోను కాబట్టి గొప్ప వాళ్ళకి చెప్పాల్సిన వాక్యమీద నువ్వు మీరందరూ మరణించక ముందు మీరందరు జీతాలు పోక ముందు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇంకా వాళ్ళు పాలుదాగే దశలో అందుకే బాల్యం అంటున్నాడు వాళ్ళు ఇంకా పాలు దాగే దశలు వాళ్ళు ఇంకా సత్యాన్ని స్వీకరించే దశలో లేరు ఆ దినమున అంటే శ్రమల కాలంలో ఇంటి కావలి వణుకుదురు బలిష్ఠులు వణుకుదురు అంటే అందరు వణుకుతరు నువ్వు ఎటువంటి వాళ్ళు గొప్ప జనంలో గొప్ప గొప్ప పాస్టర్ కావచ్చు గొప్ప మినిస్టర్వి కావచ్చు నువ్వు ఎవరి మన కావచ్చు గొప్ప ఉంటే కిటికీలో ఉండవు చూచువారు కానలేకుందరు తిరుగర్షాల ధ్వని తగ్గిపోవును ఆగిపోనా తగ్గిపోను వీరి తలుపులు మూయబడును పిట్ట కూతకు ఒకడు లేచును సంగీతము చేయ స్త్రీలు నాదము చేయ వారందరును నిమ్మలంగా ఉంటారు అంత మరణిస్తారు ఇంకా ఎవ్వడు పాటలు పాడాడు ఎవ్వడు వర్షీప్ చేయడు ఎవ్వడు డబ్బలు కొట్టారు గిటార్లు కొట్టారు అంత క్లీన్ అంత మరణిస్తారు ఎవ్వడు ఏం శబ్దాలు చేయడం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళంత నిశ్శబ్దంగా ఉందరు ఎత్తు చోట్ల భయపడదురు మార్గంలో ఎందు భయంకరమైనవి కనబడును బాదము వృక్షము పువ్వు పుయ పువ్వులు పుయ్యును అంటే వాళ్ళ చిరిగి రక్షణ అనుభవానికి రావడం మిడత బరువుగా ఉండును అంటే అప్పుడు ఎంత వాళ్ళ జీవితం ఎంత భారంగా ఉంటది ఎటువంటి చిన్న విషయమైనా భారంగా ఉంటది వాళ్ళకనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు మిడత అంటే మళ్ళీ మీకు మిడతలు తినేస్తాయి ప్రకటన చూస్తున్న మిడతలు వాటికి దేవుడు ఆగ్ఞాయిస్తాడు వాటి ఉపతిక మిడతలు బరువుగా ఉంటాయి అంటే నువ్వు ఎవరినైతే ఆధారపడ్డావో వాళ్ళే నీకు బరువుగా ఉంటారు విషయం ఎవరి మీద ఆధారపడుతున్నావో వాళ్ళే నీకు బరువుగా ఉంటారు ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోచున్నాడు వాళ్ళందరూ మరణిస్తారు అన్న విషయం జ్ఞాపం చేస్తున్నారు వాడు వాణి నిమిత్తము ప్రలోపించు వారు వీధుల్లో వెండి త్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును ధార యొద్ద కుండ పగిలిపోవును బావి చక్రము పడిపోవును అంటే కాలచక్రం వాడి జీవిత చక్రం పడిపోతది శాశ్వతంగా వాడిని కాలం ముగిస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం మన వెనకటి వలే మరల భూమికి చేరను ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకు మరల పౌలు ఈ విషయాన్ని కోరికల రాష్ట్ర పత్రికలో మళ్ళీ చూపిస్తాడు ఎప్పుడైతే ఈ గొప్ప జనము హత సాక్షులు అవుతారో వాళ్ళ శరీరాలన్నీ నశించిపోతాయి కాని వాళ్ళ ఆత్మలను దేవుడు కాపాడుకుంటాడు ఎప్పుడైతే మనము రక్షణ అనుభవంలో ఉండి సగం సత్యం సగం అబద్ధంలో ఉంటామో మన శరీరాలన్ని నశించిపోతాయి కాని మన ఆత్మలను దేవుడు కాపాడుకుంటాడు ఏ రీతిగా ఈ రీతిగా శ్రమల గుండా పోనిచ్చి ఆయన ప్రేమ ఆ రీతి ఉంటది కాబట్టి మన ఆత్మలని నశించిపోనియకుండా ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు గొప్ప జనము వారి ఆత్మలని దేవుడు అనే సన్నిధికి చేర్చుకుంటాడనే విషయం జ్ఞాపకం చేశారు ఎందుకంటే వాళ్ళు నిరపరాధులు లాగానే ఉన్నారు కానీ వాళ్ళు తెలియకుండా అపరాధాలు ఉన్నారు అబద్దమైన సహవాసంలో ఉండి అబద్దమైన నేర్చుకొని వాళ్ళు సత్యాన్ని త్రుణీకరించిన వాళ్ళు సర్పములు తేళ్లు ఆడంబరంగా త్రుణీకరిస్తే ప్రభుని గొప్ప తెలియకుండా తృణీకరించారు కాబట్టి వారి పట్ల ఆయన ప్రేమ వారి పట్ల జాలి కాబట్టి అదే గుణగణము అదే మనసు మనం కలిగి వారి గురించి ప్రయాసపడాలా దాంతో మనము గొప్ప సంబంధించిన బోధన ముగించుకుంటున్నాం వచ్చేవారము ఎర్ర గురాలకు సంబంధించిన బోధని మనం ధ్యానించబోతున్నాం అటువంటి కృపడు మనకు అనుగ్రహించాలా ఆయన కాపులా కాపాడాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవాదనాలను అయినా ప్రభా గొప్ప అందరూ ఒకేసారి పాటలు పాడడం మానేసి ప్రాపారు అనే విషయాన్ని మీరు మాకు చూపించినారు ఈరోజు ప్రతి స్థలంలో శవములుంటాయి అని మీరు ఈరోజు మాకు చూపించినారు ఎంతో కాలంగా మీరు వీటిని మాకు చూపిస్తున్నారు ప్రభ్వా ప్రపంచం ఎక్కడ చూసినా శవంలే అది ఊహిస్తే మాకు చాలా వణుకుడు పుడుతుంది ప్రభువా మేమింకా నిర్లక్ష్యంగా ఉంటున్నాం మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం మా పనిని మేము చేస్తలేం సరిగా మీరు ఎంతగా ప్రేరేపించి ఎంతగా ప్రయాసంతో వీటిని మాకు చూపిస్తున్నా మేం మట్టుకు నిర్లక్ష్యమైన జీవితాన్ని జీవిస్తున్నాం ప్రభువా ఈ దిన మమ్మల్ని క్షమించండి మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలు తిరిగి మీకు సమర్పించుకుంటున్నాం ఈ దినం యోగ్యంగా మేము మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయండి మాతో పాటు పాటలు పాడువాడే మమ్మల్ని అప్పగిస్తుండు కాబట్టి మేము ఏ రీతిగా ఈ విషయాన్ని వాళ్ళకు చూపించంలో మీరే మాకు ధైర్యాన్ని అనుగ్రహించండి దానికి తగిన పరిశుధాత్మ నడిపింపు అనుగ్రహించండి మేము త్వరగా వీటిని ప్రకటించాలి అనేకలకు ముసలామ ఐశ్వర్య బోధతో తులతూగుతూ ఆడంబరమైన జీవితంలో ఉంది మతపరమైన జీవితం ఈరోజు వారిని మేల్కొల్పే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి బుద్ధులని కన్యకలాగా నిద్రిస్తుంది ప్రభు వారికి బుద్ధిని కలిగించమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య వారికి బుద్ది చెప్పే సేవ జీవితంలో మమ్మల్ని నడిపించి మీరేం మహిం పొందమని మా చుట్టూ కంచెసి రాకపోకల మమ్మల్ని తోడని నడిపించమని నాన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె